అస్సలం అయికు వరహతుల్లా వరకూ అలహందల్లా స్లాతలం అలా రసూలిల్లా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం నరకానికి కారణమయ్యే పాపాల గురించి మనం వింటూ ఉన్నాము ఈనాటి శీర్షిక చివరిది కనీసం ఈరోజైనా కానీ మనం ఏ విషయాల గురించి తెలుసుకుంటామో వాటి నుండి దూరం ఉండి మనకు మనం నరకం నుండి రక్షింపబడడానికి ఇలాంటి పాపాల నుండి దూరం ఉండే ప్రయత్నం తప్పకుండా చేయాలి మహాశివులారా అసత్యపు ప్రమాణాలు చేయడం అసత్యపు ప్రమాణాల ద్వారా ఏదైనా సామాను విక్రయించడం అసత్యపు ప్రమాణాల ద్వారా ఒకరి హక్కును మన హక్కుగా చేసుకోవడం ఇవన్నీ పాపాలు కూడా మనల్ని నరకానికి ఆహుతి చేస్తాయి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు మని కథతో హక్ ముస్లిమిన్ బియమీనిహి ఎవరైతే ఒక ప్రమాణం చేసి ఒక ముస్లిం హక్కును తన వైపునకు తీసుకున్నాడో ఫకద్ ఔజబల్లాహులహున్నార్ అల్లాహ్ అతనిపై నరకాన్ని విధి చేశాడు వహర్రమ అలైల్ జన్న అతనిపై స్వర్గాన్ని నిషేధించాడు అల్లాహో అక్బర్ గమనించండి ఇంత ఘోరమైన విషయం ఇది ఇంకా మహాశివులారా ఇస్లాం యొక్క గొప్పతనాన్ని కూడా మీరు ఇప్పుడు చెప్పబోయే మాటలో గమనించండి ఇస్లాం మనిషిని ఎల్లప్పుడూ హుందాతనంతో సద్వర్తనతో ప్రజల కొరకు ప్రయోజనకరంగా ఉండి జీవిస్తూ ఉండే ఆదేశం ఇస్తుంది మన వైపు నుండి ప్రజలకు ఎలాంటి హాని కలగకూడదు ఇక ఎవరైతే దుర్భాషలాడుతారో సిగ్గు అనేది वदलको इष्ट मालाता अला वार हेच्चरम जी नरक शिष वारी गुरी उप जो प्रवक्ता सल हुई सलो अल हया उमीन अलमाफी जिड़यू सिग्गु इधी विश्वास में ओ भागम मरी विश्वास स्वर्गम अटे स्वर्गा तेसकेल వల్ బజావు మినల్ జఫా వల్ జఫా ఊ మినార్ మరియు దుర్భాషలాడడం విడియం సిగ్గు అనేది వదులుకోవడం ఇది విశ్వాసానికి విరుద్ధమైన విషయం మరి ఇలాంటి వారు నరకంలోనికి పాలవుతారు నరకానికి నరక శిక్షకు గురి పాపాల్లో మరొకటి దౌర్జన్య పరులు వారికి సహాయకులుగా ఉండడం వారికి సహాయం చేసి ప్రజలపై దౌర్జన్యం చేయడం ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లాహు అలీస్ తెలిపారు సిన్ఫానిమిన్ అహ్లీన్నార్ లమ్అరా రెండు రకాల నరక వాసులను నేను ఇంకా చూడలేదు వారిలో ఒకరు ఎవరు కౌమున్ మాహుమ్ సియాకు బిల్ వకర్బూ నీహన్నాస్ ఆ నరక వాసులలో ఒక రకం ఎవరంటే వారి వద్ద ఆవు తోకలాంటి లాంటి ఉంటాయి వాటితో ప్రజల్ని కొడుతూ ఉంటారు ఈ విధంగా మహాశివులారా అన్యాయంగా ప్రజలపై దౌర్జన్యం చేయడం మరియు దౌర్జన్య నాయకులకు తోడుగా ఉండి ప్రజలపై దౌర్జన్యం చేయడం ఇది నరక శిక్షకు కారణమవుతుంది మరొక హదితులు ప్రవక్త సల్లు అలీ వసలం తెలిపారు అషద్దున్నా సె ఆదాబన్ లిన్నాసినియా అషద్దు ఆదాబన్ ఎందల్లామా ఇహలోకంలో ఈ ప్రపంచంలో ఎవరైతే ప్రజలకు ఎక్కువ శిక్ష ఇస్తూ ఉంటారో అలాంటి వారికి అల్లా వద్ద ప్రళయ దినానా అతి కష్టతరమైన శిక్ష పడుతుంది నరకం నరక శిక్షకు ఆహుతి చేసే మరొక పాప ఆస్తి పాస్తులలో అల్లా ఎవరికి ఏ హక్కు ఇచ్చాడో హక్కు ఆ హక్కు చెల్లకుండా ఉండడానికి మరియు హక్కు లేని వారికి హక్కు ఇచ్చే ప్రయత్నం చేయడం ఇది అల్లా నిర్ణయించిన హద్దులను ఉల్లంఘించడంతో సమానం ఇలాంటి చేష్టకు గురి అయ్యే వారిని కూడా అల్లా నరకంలో పడవేస్తాడు సూర్య నిసా ఆయత్ నంబర్ ఏడు ఎనిమిది నుండి పద్నాలుగు వరకు ఆస్తి పాస్తులకు సంబంధించిన ఆదేశాలు అల్లాహుతాల ఇచ్చాడు అందులో ఆయత్ నంబర్ లో ఈ అల్లాహ తెలిపిన హద్దుల ప్రకారం ఎవరికి ఎంత ఆస్తి రావాలో అంత ఇవ్వడం స్వర్గంలో ప్రవేశించడానికి కారణం అని శుభవార్త ఇచ్చి మరి ఇందులో ఎవరైతే మార్పులు చేర్పులు చేస్తారో ఎవరైతే ఎవరికి లభించవలసిన హక్కులో తగ్గింపు లభించని వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తారో ఇది హద్దులను ఉల్లంఘించడం అవుతుంది మరి ఇలాంటి వారు అల్లాకు వ్యతిరేకం మరియు ప్రవక్తకు వ్యతిరేకం వహిస్తున్నారు ఇలాంటి వారికి శిక్ష యుద్ఖిల్హు నారన్ ఖాలిదన్ ఫీహా వలహు అదాబు ముహీన్ అల్లాహ్ అలాంటి వారిని నరకంలో ప్రవేశింపజేస్తాడు మరియు వారికి మహా అవమానకరమైన శిక్ష ఉంటుంది అని అల్లాహతల హెచ్చరించాడు అందుగురించి ఈ రోజుల్లో చాలామంది అన్నలు తమ్ముళ్ళు అయ్యేదింటే వారి అక్క చెల్లెళ్లకు లభించే హక్కు ఇవ్వకుండా చేస్తున్నారు తండ్రి యొక్క సంపాదనలో తల్లికి కూడా హక్కు ఉంటుంది తల్లికి ఏ హక్కు ఇవ్వకుండా మేము మిమ్మల్ని సాధుకుంటాము కదా మా వద్ద ఉంచుకుంటాము అని భ్రమపెట్టి ఆస్తిని అంతా కూడా పనిచేసుకుంటున్నారు చివరికి తల్లికి కూడా ఇవ్వడం లేదు మరికొన్ని ప్రాంతాల్లో ఇంటికి పెద్దగా ఉన్న కొడుకు లేదా అల్లుడు వారు ఆస్తిని అంతా కూడా కబ్జా చేసుకుంటారు చిన్నవారికి ఏమి దక్కకుండా చేస్తారు ఇలాంటి అన్యాయాలన్నీ కూడా అల్లా యొక్క నిఘాలో ఉన్నాయి అల్లా పర్యవేక్షణలు ఉన్నాయి అల్లాహుతాలా ప్రళయ దినాన వారిని నరకంలోకి ప్రవేశింపజేసి కఠినమైన శిక్ష ఇస్తాడు అందుగురించి ఇలాంటి శిక్షల నుండి మనం భయపడాలి ఇంకా మహాశివులారా నరకానికి నరక శిక్షకు కారణమయ్యే పాపాల్లో మరో ఐదు రకమైన విషయాలు తెలపడం జరుగుతుంది ఈ ఐదు రకాలు వీటికి పాల్పడిన వారికి నరకశిక్ష ఉంటుంది అని ఎక్కడైతే మనకు హెచ్చరించబడుతుందో అక్కడే ఇస్లాం ఎంత గొప్ప ధర్మం ఇస్లాం సర్వ మానవాళి కొరకు ఎంత మేలైన ధర్మం వారి అన్ని రకాల హక్కులను ఇస్లాం యలా ఇవ్వడానికి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తుందో అర్థం చేసుకోండి మరియు ఇస్లాం యొక్క గొప్పతనాన్ని గ్రహించండి ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లహు అలీ వసలం ఒక సందర్భంలో తెలిపారు స్వర్గంలో వెళ్ళేవారు మూడు రకాల వారు న్యాయం చేసే దాన ధర్మాలు చేసే నాయకుడు మరియు చాలా సున్నితమైన హృదయం గల బంధువులందరి పట్ల తన దగ్గరి బంధువులందరి పట్ల ఎంతో మృదుత్వంతో మితక వైఖరితో తో వారితో జీవించేవాడు అలాగే ఇలాంటి అశ్లీలతకు చెడుకు వ్యభిచారానికి గురి కాకుండా తనను తన మానాన్ని కాపాడుకుంటూ ఆలు పిల్లలు ఉన్నప్పటికీ ఒకరి ముందు చెయ్యి చాపకుండా ఈదో సంపాదించుకొని లభించిన సంపాదనలో తన జీవితం గడుపుతూ ఉన్న ముస్లిం ఇలాంటి మూడు రకాల వారు స్వర్గంలో వెళ్ళేవారు ఆ తర్వాత ప్రత తెలిపారు ఐదు రకాల వారు నరకవాసులు మొదటి రకంహు అల్లీనహు ఫీకుం తబన్ లాయబ్ తబూన అహ్లన్ మాలా మీలో లొంగబడి ఎల్లప్పుడూ బలహీనంగా ఉండి ఏది చేసి సాధించి ముందుకు ఉండే ప్రయత్నం చేయని బలహీనులు చివరికి కష్టపడి సంపాదించి ఏదైనా ధనం పోగు చేసుకోవాలి తనకు తన పరలోకానికి తన పిల్లలకు పనికి రావాలి అని ఆలోచించకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని అక్రమ సంపాదన చేస్తూ జీవితం గడిపే ప్రయత్నం చేసేవాడు ఇలాంటి నరకంలో పోతాడు గమనించండి ఈ ఒక్క విషయం ఏదైతే ప్రవక్త గారు చెప్పారో దీన్ని వివరించి చెప్పడానికి గంట కంటే ఎక్కువ టైం రెండో రకం వారు అల్హాయిన్ విశ్వసనీయత లేనివాడు అపహరణకు గురి అయ్యేవాడు ఏ కొంచెం అవకాశం దొరికినా నీ పట్ల ఖియానత్ చేసి విశ్వసనీయతకు వ్యతిరేకంగా ఉండి అపహరణ చేసి నీతో ఉండే ప్రయత్నం చేసేవాడు మరియు మూడో వ్యక్తి వరజులున్ లాయూస్మిహ్ వలాయున్ మూడో వ్యక్తి ఉదయము సాయంకాలము అన్ని వేలల్లో నీ ఇల్లాలు నీ పిల్లలు నీ సొమ్ము పట్ల నిన్ను మోసంలో పడవేసేవాడు నీ గురించి వేచిస్తూ ఉండి ఎప్పుడు నిన్ను మోసంలో పడవేసి నీ సొమ్మును ఆక్రమించుకోవాలి నీ భార్య పిల్లల విషయంలో జోక్యం చేసుకొని వారి మానం పరువు మట్టిలో కలపాలి అని ఆలోచిస్తారో అలాంటివారు మరియు నాలుగో రకం ఐదో రకంలో ప్రవక్త సల్లల్లాహు అలైవల్లం పిసినారితనం వహించేవారు అసత్యం మాట్లాడేవారు ఇంకా అశ్లీలతను పాటించి అశ్లీలత మాట్లాడి అశ్లీలత జీవితం గడిపే ఇలాంటి వారి గురించి నరకం అని హెచ్చరించారు ఇంకా మహాశివులారా నరకానికి ఆహుతి చేసే పాపాల్లో తన వద్ద తన అవసరానికి ఎక్కువగా త్రాగడానికి ఉన్నప్పటికీ ఎవరైనా బాటా సారీ అవసరం ఉన్న వ్యక్తి అటునుంచి వెళ్తూ నీళ్లు అడిగినప్పుడు మన వద్ద మన అవసరానికి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ నీళ్లు ఉవ్వకపోవడం ఇది కూడా ఒక పాపం ఇలాంటి పాపం చేసిన వారు నరకంలో వెళ్తారు ప్రవక్త సలల్లాహులేసం తెలిపారు మూడు రకాల వారు లాయు కల్లి ముహుముల్లాహుయమల్ఖయామ అల్లా ప్రళేదిన వారితో మాట్లాడడు వారి వైపునకు చూడడు వారిని పరిశుద్ధపరచడు మరియు వారికి కఠిన శిక్ష విధిస్తాడు వారిలో ఒకరెవరు మనిషి ఎడారిలో ఉన్నాడు అతని వద్ద అవసరానికి మించి నీళ్లు ఉన్నాయి అటు నుంచి ఒక బాటసారి వెళ్తున్నాడు నీళ్ళు అడిగాడు కానీ అతనికి నీళ్లు ఇవ్వడం లేదు నరక శిక్షకు గురి పాపాల్లో అహంకారం గర్వం మహాశైలారా ఈ రోజుల్లో ఎందరో యువకులు మరియు ఇంకా వేరే రకాల పనుల్లో ఉద్యోగాల్లో ఉన్నవారు ఎన్నో రకాల అహంకారాలకు గురి అవుతారు వాస్తవానికి మనం అల్లాతో భయపడాలి అహంకారం అన్నది కేవలం అల్లాహకు మాత్రమే చెల్లుతుంది అన్ని రకాల అధికారాలు గలవాడు మనం మానవులం ఆయన యొక్క దాసులం అహంకారానికి ఎలా మనం అర్హులు కాగలుగుతాము కనీసం ఒక చిన్న రెండు విషయాలు గమనించాలి తెల్లవారి జామున మనం నిద్ర నుండి లేచిన వెంటనే ఎంత దుర్వాసన మన నోటి నుండి వెళ్తూ ఉంటుంది పండ్ల పుల్ల కానీ బ్రష్ కానీ వేసుకోనంత వరకు ఒకరితో మాట్లాడడం స్వయంగా మనకు ఇష్టం అనిపివ్వదు अपन वायुते इंत दुर्वासन वस्तु इलांट मन माव अहंकार देरी ये विषय लद्य अंदमु धनमु हूदा परपति इंका वेरे मन दरें वे उन्नायन वाट दृष्टि पेकोनी अहंकार गुरी अतर चूप चूस्ते मरी आ అల్లా ఏదైతే ఈ అనుగ్రహాలు మనకు ప్రసాదించాడో అతని వద్ద దీని గురించి సమాధానం చెప్పుకునేది ఉంది అన్నటువంటి భయం ఎందుకు మనకు లేదు ఒక్కసారి హదీతు విందాము ఇక నుండి అహంకారం వదులుకునే ప్రయత్నం చేస్తాము మన్ఖాన్ ఫీకల్ బిహి మిస్కాల్ హబ్బత్ మిన్ ఖర్దలిన్ మిన్ కిబ్రిన్ ఎవరి మనసులో హృదయంలో ఆవ గింజంత కూడా గమనించండి ఆవ గింజంత కూడా ర్వం ఉంటుందో అకబ్బహహుల్లాహుఅహి ఫిన్నార్ అల్లాహుతాల అతన్ని తన ముఖ కిందికి చేసి నరకంలో పడవేస్తాడు అల్లాహు అక్బర్ గర్వం అంటే అల్లాహకు రవ్వంత ఇష్టం లేదు మన యొక్క పూర్వీకుల్లో సలఫ సాలెహన్ రహమహముల్లా అల్లాహ్ వారికి ఎంత హోదా ఇచ్చిన ఎంత మహా గొప్ప విద్వాంసులు అయినా ఎన్ని రకాల అనుగ్రహాలు వారి వద్ద ఉన్న రవ్వంత అహంకారానికి గర్వానికి గురి అయ్యేవారు కాదు ఒక సందర్భంలో హజరత్ మొవియా రది అల్లాహు అన్హు అబ్దుల్లా బిన్ జుబేర్ మరియు ఇబ్ను ఆమిర్ వద్దకు వచ్చారు మొ మహా గొప్ప నాయకులు ఖలీఫా ఇబ్ను జుబైర్ ఇబ్ను ఆమిర్ వద్దకు వచ్చారు ఇబ్ను ఆమిర్ నిలబడ్డాడు ఇబ్ను జుబైర్ కూర్చునే ఉన్నాడు మా రదియల్లాహు అది అల్లాహు ఇబును ఆమిర్ నువ్వు కూర్చో నేనే వస్తున్నాను కదా నేను సలాం చేస్తాను కలుస్తాను అన్నయ్య భావంతో నీవు నా స్వాగతం పలకడానికి నీవు వచ్చే అవసరం లేదు అన్నట్లుగా నువ్వు కూర్చో అని చెప్పారు ఆ తర్వాత తెలిపారు నేను ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం చెప్పగా విన్నాను من أحب أن يمثل له الرجال قياما فل يتبو أمقعده من النار يوري ته نينو وچي نپدو پرجلو نا ساغتم لو نلو بڑي ننو ناكو أحوانم پلکالي ننو يدرن چکو والي أنت ونطي کانكشة انتندو يوري كي ته ناانتی کورو کا انتندو الانتی وارو تنستانم نرکم لو چيسو كو والي అలాంటి వారు తన స్థానం నరకంలో చేసుకోవాలి అని ప్రవక్త చెప్పగా స్వయంగా నేను విన్నాను అందుగురించి నేను వస్తున్నారంటే మీరు నిలబడి లేచి నాకు స్వాగతం పలకాలి అన్నటువంటి కాంక్ష నాకు లేదు లేదా అంటే మరి నా స్థానం కూడా రేపటి రోజు నరకంలో అవుతుంది అన్నటువంటి భయం వారికి ఉండేది ఇంతకుముందు ఒక హతీతి మీరు విని ఉన్నారు ఎవరైతే ఇహలోకంలో గర్వంగా జీవిస్తారో అహంకారంతో జీవిస్తారో ఇతరులను చాలా చిన్న చూపు చూస్తూ జీవిస్తారో ప్రళయదినాన ఎప్పుడైతే వారిని లేపబడుతుందో వారు మానవ రూపంలోనే కానీ అనువంత చిన్నగా వారిని తీసుకురావడం జరుగుతుంది ఇది వారు ఏదైతే ఈ గర్వించేవారో అహంకారానికి గురి వారికి शिक्षला इंका महाशिवलारा प्रपंच व्यामोहम इध मशिनी दाने हूंकंड अग विधेयता दूर चेसी हने दी, मनिशे नी यह प्रपंच व्यामोह अने मनिनी प्रजल पट मन ये हक उ दाने चल कोटे इध मन नरकंती फम तो व आ सर हया तद्दुनिया ఫయిన్ అల్ జహీమల్ మవరైతే మితిమీరి ప్రవర్తిస్తు ఇహలోక జీవితానికే ప్రాధాన్యతనిస్తాడో అతని యొక్క స్థానం నరకం అవుతుంది అతని నివాసం నరకమవుతుంది ఇక చివరిలో మహాశివులారా నరకానికి కారణమయ్యే ఎన్నో పాపాల గురించి మనం తెలుసుకున్నాము ఇక చివరిలో ఒక మాట ఏమిటంటే అల్లాహుతాలా సురే లుక్మాన్ ఆయత నంబర్ ముప్పై మూడులో తెలిపిన విషయం యా అయ్యుహన్నాస్ ఓ ప్రజలారా ముస్లింలారా అని కాదు అరబ్బులారా అని కాదు ఏదో ఒక జాతిని ఒక వర్గం వారిని కాదు యా అయ్యుహన్నాస్ ఇత్తూరబ్బకు మీ ప్రభుత్వం మీరు భయపడండి వక్షిన్ ఏ రోజైతే తండ్రి కొడుకు గురించి కొడుకు తండ్రి గురించి ఎలాంటి సహాయం చేసి ఒకరికి ఒకరు పనికి రాని ఆ రోజు గురించి మీరు భయపడండి ఇన్న వాదల్లాహిహక్ వాస్తవంగా అల్లా యొక్క వాగ్దానం సత్యమై తీరుతుంది ఫలా తహుర్రన్న కు ముతురియా ఇహలోక జీవితం మిమ్మల్ని ఎలాంటి మోసంలో పడవేయకుండా జాగ్రత్త వలా యహుర్రన్నకు మిల్లాహిల్ గరూర్ మరియు శైతానవాడు కూడా మిమ్మల్ని ఎలాంటి మోసంలో పడవేయకుండా మీరు జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా మహాశివులారా ఆరోజు అల్లా యొక్క దయతో ఆయన కారుణ్యంతో మనం ఆయన్ని ఏదైతే విశ్వసించుకుంటామో ఆయన విశ్వాస మార్గం మీద నడుస్తామో సత్కార్యాలు చేస్తామో పాపాల నుండి దూరం ఉంటామో అప్పుడే మనం నరకం నుండి రక్షింపబడగలుగుతాము అయితే నరకానికి కారణమయ్యే పాపాల గురించి అయితే తెలుసుకున్నారు కానీ నరకము నుండి రక్షణకు ఎలాంటి సత్కార్యాలు అవసరం ఉంటాయి అది కూడా చాలా ముఖ్యమైన విషయం కదా నరక శిక్షకు కారణమయ్యే పాపాలు అయితే అలాగే నరక రక్షణకు కారణమయ్యే సత్కార్యాలు ఇన్షాల్లా వచ్చే కార్యక్రమాల్లో ఆ విషయాన్ని మనం తెలుసుకుంటాము అల్లా అన్ని రకాల పాపాల నుండి మనందరినీ దూరముంచుగాక జజాకముల్లూర్ వల్ల వరమ వహు